మహాపరిశుద్ధుడ కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు అయిన తండ్రి పర్లోక తండ్రి ప్రభు ఏసయ్య నీకు వందనాలు నీకు స్థుతులునైన స్తోత్రములు ప్రభువ ఈ గడిచిన కాలమంతా తండ్రిని కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైనను ప్రభ ఏ రాయి మా తగలకుండా ప్రభానైనా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి కాపాడి తండ్రి నైనా ఈ దినం కూడా సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభానైనా ఈ రాత్రి కళ సమయం నీ సన్నిధిలో తండ్రి నైనా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలుగు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభువా ఈ స్థాయినికే యుగ యుగములకు కలుగును కాక హెలియ తండ్రి ప్రభ ఇదిగో ప్రభ నాయనా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారు అక్కడ వారి మధ్య ఉంటారన్న దేవుడో నువ్వు దేవుడో ప్రభ ఆ రీతిగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి పాటల ద్వారా మీరు మైము పొందండి వాక్యం ద్వారా మీ మాతో మాట్లాడండి నాయన నీ మేము ఆ వాక్యాన్ని విన్న మేము గ్రహించి ఆ సరంగా నడుచుకునే జీవితం మాకు దయచేయండి సాత్వికముతో ప్రభ నీ యొక్క వాక్యాన్ని అంగీకరించే మనస్సు మాకు దయచేయండి హరితిగా మరుదయాలను సమ్మతి పరచండి ప్రభ అలాగే ప్రభ నాయన మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన వినే దేవుడు ప్రభ ప్రతి ప్రార్థనకు నాయన జవాబిచ్చే దేవుడు ప్రభ ఆ రీతిగా మేము ఏదైతే విజ్ఞాపన చేస్తున్నామో ప్రార్థన అంశములు ప్రభ ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకు ప్రభ మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ప్రభ నా తండ్రి ఎవరైతే మా ప్రియులు ఈ ఆరాధనలో రాలేదో ప్రభ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ ఆరాధనలో వచ్చిటకు మీరు సహాయం చూపించండి రాని కూడా మీ కృపలో నేను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చలాయించి మీ నామానికి మీరు మహిమకరంగా జరిగించి మీరు మహిమ పొందమని తండ్రి ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ఆమెన్ సిస్టర్ మీరు ఒక పాట పాడండి సిస్టర్ స్త్రం పరిశుద్ధగా ఊహించలే నింపిన कुना वंदनम ओ हिंचलेली मेलुला तोनिंपिना ना 예수या नीकुना वंदनम वर्णिंचगला ना వివరి జీ మేలు వర్ణిగనా కార్యము వివరి జగ ఊహించలే మేలులతో నాదయం తృప్తిపరచి రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుగా మేలులతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్ర నిన్ను స్థుతి తును ఇస్రాయేలు దేవుడా నారక్ష SUTIN TU NANI NAMAMUNO ISRAELO DEVA NARAKSHAKAM naadi నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగునుచున్నది నీ కొరకు నా ప్రాణము ద చున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నా చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణము నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్త బండ పైనా నన్ను నిలిపితీ పని కిరాణి నన్ను నీవు పైకి లేపతీవి క్రిస్తనే బండ పైనా నన్ను నిలిపతీ నా అడుగులు స్థిర పరచి బలము నీచ నా అడుగులు స్థిర బలము నీచీ నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు మే వెంబడి ప్రభు నా ప్రాణమా నా సమస్తమ ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా అంధకార పులోయలలో నేను నడచినీ ఏ అపాయ మురాకుండా నన్ను నడిపీతీవి అంధకార పులోయలలో నేను నడచితీని ఏ అపాయమురాకుండా కంటి పాపగ నీవు నన్ను కాచిదివి కంటి పాపగ నీవు నన్ను కాచితివి కన్న తండ్రి వినీవని నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయస్సు చేసిన మేలను అంధకారపు లోయలలో నేను నడిచి తిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపులోయలలో నేను నడిచితీని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగ నీవు నన్ను కాచితీ కంటి పాపగ నీవు నన్ను కాచితీ కన్న తండ్రి నీవనీ నిన్ను కొలిచెదను ఇళ్ళలో నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయస్తు చేసిన నమేల్లను నీవు మరువకుమేస్తు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నాస్తమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేలను నేన ఎట్ల మరతు ప్రభు నీవు చేసిన మేలను నేను ఎట్లా మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలాలో జీవింతును నేను ఇలాలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకు మా నాయసు చేసిన మేలను నీవు మరువకు ప్రాణమా స్తమాస్తమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయస్ చేసిన మేలను నీవు మరువకుమా నా మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమతమా అందరికీ ప్రయత్నాలు సుజాత సిస్టర్ ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాను మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు వాక్యం నిమిత్తం పరిశుధుడా మహాగనుడా వాక్య స్వరూపి అయిన దేవ ఆత్మస్వరూపి అయిన దేవ వాక్యం చేత మాతో మాట్లాడండి నాయన ప్రభ నా తండ్రి మాలోని ప్రభ నా తండ్రి ప్రతి విధమైన దుర్నీతిని తీసివేసి ప్రభ పరిపూర్ణులుగా సంపూర్ణులుగా నా తండ్రి పరిశుద్ధంగా జీవించ కృప దయచేయండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని హెచ్చరించండి నడిపించండి నా ప్రభ మాకు ఏమి కొద్దుగా ఉన్నదో మీరు మీ వాక్యం ద్వారా మాకు దయచేయమని ఎస్ఐ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రోజు దేవుడి వాక్యంలో హోషయ గ్రంథం హోషయ ఆరవాధ్యాయము ఆరో వచనం హోషయ ఆరవాధ్యాయము ఆరో వచనం సెవెన్ ఫార్టీ సెవెన్ పేజ్ హుషయ ఆరవాధ్యాయము వచనం నేను చదువుతాను నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను దహన బల్ల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది ఏసే చెప్తున్న మాట ఇది కనికరం గలవార్ ధన్యలు వర్భోలోకం స్వతంత్రించి కొందరు ఇవన్నీ ధన్యతలు మనకు కొండ మీద ప్రసంగంలో మతయ స్వార్థ ఐదవ వద్యంలో నేర్చుకుంటున్నాం ప్రతిరోజు ఎన్నో ధన్యతలు ఉన్నాయి అయితే ఇక్కడ పాత నిబంధనలో హుషయ గ్రంథం ద్వారా హుషయ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట ఏంటంటే కనికరము నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుతున్నాను దాంట్లో భాగం ఏంటి దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ భక్తుల ద్వారా ప్రభక్త అయిన హుషయర్ ద్వారా దహన చేయడం కంటే కూడా దేవుడిని గూర్చిన జ్ఞానం మనకు కావాల్సింది ఏంటంటే దేవుడిని గూర్చిన జ్ఞానం మనం స్వార్థ సేవ చేస్తున్నాం అడవులెంబడు చాలా గృహ ఎంతో మందికి మనం ఇండివిజువల్ పర్సనల్ సాక్ష్యాలు చెప్పుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాక్య పరిచర్య నిమిత్తం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఎన్నో ప్రాంతాలలో మన వాక్యంని విరివిగా దేవుడిని గూర్చిన జ్ఞానంను బోధిస్తున్నాం అయితే కొన్నిసార్లు కొన్నిసార్లు మనకు ఒక శోధన ఎదురవుతుంది అదేంటంటే మనం ప్రకటిస్తున్న వాక్యానికి విరుద్ధంగా కొంతమంది అంటే అది సాతాను ప్రేరేపణ అనుకోవాలి మనం మన ప్రకటనకు మన వాక్య పరిచర్యకు విరుద్ధంగా కొత్త ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆటంకం అనమాట ఇది సేవకు కొత్త ప్రశ్నలు వేస్తున్నప్పుడు మనము దేవుడిని గూర్చిన జ్ఞానము తక్కువైతే ఆ సందర్భంలో మనం కంప్లీట్ గా నోరు మూసుకుంటాం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎందుకంటే విరోధీ మూర్ఖంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన ముందు తలమంచుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ పోట్లాటలకు ఆర్గ్యుమెంట్స్ కి తావయ్యకూడదు ఈ ఈ మాట ప్రకారం మనం తలవంచుకుని వెళ్ళిపోతున్నాం కానీ అసలు తలవంచుకునే పరిస్థితి ఎందుకు వస్తోంది వాక్యంని విస్తరంగా మనము బోధిస్తున్నప్పుడు మనం సాక్షిగా నిలబడినాము మనం రక్షణ పొందినాము తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందినము భాషలలో మాట్లాడుతున్నాము మనకు దర్శనాలు వస్తున్నాయి దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నాడు మనం రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేస్తే వారు స్వస్థత పొందుతున్నారు అన్ని ఉన్నాయి కానీ మనల్ని ఎక్కడ ఇరికించాలా అనే శోధకుడు మన వింటే ఉంటాడు అట్లాంటి శోధకుడిని జయించాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని గూర్చిన జ్ఞానం అవసరం ప్రభువుని గూర్చిన జ్ఞానం ఎందుకంటే దహన బలు నాకు అసహ్యం బలులు నేను కోరలేదు అంటున్నాడు మీరు బలుల విషయం ఇంకేం కావాలి అక్కడ కనికరము షోయింగ్ పిటి ఆన్ అదర్స్ షోయింగ్ పిటి అవతలి వ్యక్తి మనం జాలిపడాలి వాటిని కనికరించాలి మనం చాలాసార్లు మన మోకాడి ప్రార్థనలు అంటాం ప్రవా కనికరించు అంటే నా మీద జాలి చూపించిన ఒక్కసారి కనికరించు ఎందుకంటే ఆయన భూలోకానికి పరలోకానికి అధిపతి కాబట్టి ఆయన ముందర మోకరిళ్ళి మనం ఆయన్ని కనికరం కోరటంలో తప్పలేదు కాబట్టి కనికరంనే కోరతాం మనం అందుకే తోటి వ్యక్తిని కూడా మనం నిందించాము తోటి వ్యక్తి జగడం పుట్టించాము తోటి వ్యక్తి తోటి వాగ్వివాదం చేసుకోకుండా చల్లగా తప్పించుకుంటాం అక్కడి నుంచి ఎందుకంటే అల్లరికి కర్త కాడు నా దేవుడు కానీ చాలా సార్లు ఇంటికి వచ్చినాక బాధే సార్ ఇది నేను రెండు మూడు సార్లు ఎన్కౌంటర్ అయింది నాకు నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ క్యాథలిక్ టీచర్స్ వాళ్ళు సో వాళ్ళతో నేను వాక్యం నా సాక్ష్యం చాలా సార్లు పంచుకుంటూ ఉంటా అక్కడ వాళ్ళు ప్రార్థనలు అడిగినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు వాళ్ళ కోసం చేస్తూ ఉంటా కాబట్టి వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నా దగ్గరకు వస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను కొంచెం తడబడినా ఎందుకు ఆ ఆ టాపిక్ కి సంబంధించింది నా దగ్గర జ్ఞానం లేదు నేను వాళ్ళకి ఏం చెప్పిన అంటే దీని ఇది కొంచెము కాంప్లికేటెడ్ టాస్క్ కాబట్టి నేను దీనిపైన ధ్యానం చేసి నేను మీకు మళ్ళీ చెప్తానని చెప్పిన అంటే తప్పించుకున్నా ఆ టైంకి ఎందుకంటే వాళ్ళు క్యాథలిక్స్ కాబట్టి వాళ్ళకి పెద్దగా వాక్య జ్ఞానం లేదు కాకపోతే నన్ను చిక్కులు పెట్టాలని ఎందుకంటే నేను అందరికీ అక్కడ సాక్ష్యం చెప్తూ ఉంటా ప్రార్థన గురించి నేను చెప్తూ ఉంటా వాక్యం గురించి చెప్తూ ఉంటా కాబట్టి వాళ్ళకి కొంచెం నా మీద కోపమే ఉంటది అయితే మంచి ఫ్రెండ్సే మళ్ళీ కానీ ఈ ఒక్క విషయం వచ్చేసరికి నాకు విరోధంగా ఉంటారు వాళ్ళు అట్లాంటి టైంలో నేను కొన్నిసార్లు ఎదుర్కొన్నా ఈ ఎన్కౌంటర్ ఏంటంటే దేవుడికి దేవుని గూర్చిన జ్ఞానం కొన్ని విషయాలు కొన్ని మాటలు మాకు ఒక్కొక్క వ్యక్తి నాతో వచ్చి మాట్లాడిండు అంటే మా కొలిగి అనమాట రూతు చనిపోయిన స్త్రీ కదా ఆమె ఓర్ప రూతు ఇద్దరు కోడళ్ళు ఒక ఆమె తిరిగి వెళ్ళిపోయింది ఒక ఆమె వచ్చేసింది వయాబు స్త్రీ అంటే అన్యులను అర్థం ఈ రూతు అనే స్త్రీ మొయాబురాలయ్య ఉండి బోయజ్ దగ్గరికి రావటము ఆయనను పెళ్లి చేసుకోవటము యేసు ప్రభువు ఆ బోయజ్ సంతంలో నుంచి రావటము ఇది కొంచెం మిస్టీరియస్ కదా టీచర్ అని అడిగారు నేనున్నా ఇది కొంచెం మిస్టీరియసే కాకపోతే మీరు రోమపత్రిక చదవాలి ఎందుకంటే అది నేను తర్వాత చదివిన ఆ రోమపత్రిక తర్వాత చదివిన అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రూతుని దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు బోయజ్కి భార్యగా ఎందుకు వచ్చిందామే ఒక విధ్వరాలామే ఆమె భర్త చనిపోయిండు ఆమె తిరిగి రయమితో ఇంటికి వచ్చింది తన స్వగ్రామం మీద బెట్ల హేమికి వచ్చింది అక్కడ బోయజు దగ్గర ఆమె పనిగత్తగా పనులు ఏరుకునే విత్తనాలు ఏర్కునే పనిలో పొలంలో పనిచేస్తూ త్వత బోయజ్ తోటే ఆమెకు వివాహం జరిగింది అందరి సమక్షంలో మరి ఎట్లా ఒక విధివరాలని భర్త చనిపోయిన స్త్రీ ఆమె మరి బోయజ్ ఎందుకు చేసుకున్నాడు ఇది ధర్మశాస్త్రంకి విరోధం కదా ఇలాంటి డౌట్స్ నాకు కూడా చాలా వచ్చినాయి ఆ రోజు నేను తర్వాత ఒక ఒక వీక్ టైం తీసుకొని నేను వాక్యంని జ్ఞానం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుణ్ణ చూపించిండు ఇది రోమా పత్రికలో కనబడుతుంది మనకు చాలా క్లారిటీ ఉంది ఆన్సర్ అంటే ఇట్లాంటి ప్రశ్నలు మనల్ వేస్తున్నప్పుడు మనకు చాలా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి ఆ టైంకి కొన్నిసార్లు మనం అతిమార్పుతో రెఫరెన్స్లు చెప్పలేము తర్వాత కొన్నిసార్లు నిజంగానే మనకు ఆ విషయం తెలియకపోయిండొచ్చు తర్వాత చెప్తానని తప్పించుకుంటాం కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు లోతుగా అది మన పర్సనల్ ధ్యానం లాగా తీసుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడు ఆ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు దేవుడిని గూర్చిన జ్ఞానం విశేషంగా మనం సంపాదించాలి అంటే వాక్య ధ్యానం ఖచ్చితంగా చేయాలి ఈ దేవుడి వాక్యం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పౌలంటాడు అనమాట భూమి మీద విశ్వాసం మనుషుకు మాడు వచ్చినప్పుడు విశ్వాసంకు అనుగుణన ఒక క్వశ్చన్ అనమాట అది మనం చాలాసార్లు చూసినాం కూడా మన ధ్యానాలలో వనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులను కనుగొన విశ్వాసం అనేది కనబడుతుంది ఆయనకి అంటే అందరూ విశ్వాస భ్రష్టులు అయిపోయి ఉంటారు విశ్వాస భ్రష్టులు కావటానికి కారణం ఏంటంటే దేవుడిని గూర్చిన సంపూర్ణ జ్ఞానము లేకపోవటయే దేవుడిని కూర్చిన సంపూర్ణ జ్ఞానము లేకపోవటయే ఈ లోక రీతి మనం చాలా సంపాదించుకుంటున్నాం చాలా డిగ్రీస్ ఏమేమో చదువులు ఏంటంటో కానీ దేవుడికి సంబంధించిన బైబిల్ నుంచి మనము జ్ఞానంని అంత సంపూర్ణంగా తీసుకోవటం లేదనేది ఒక వాదన మన పెద్ద పెద్ద పాస్టర్స్ చర్చెస్లలో చెప్తున్న వాక్యాలు అన్నిట్లో కూడా చిన్న చిన్న దోషాలు దొరుకుతూ ఉంటాయి అంటే వాళ్ళకి తెలియదా వాళ్ళు చదువుకోలేదా అంటే అది ఓవర్ లుకింగ్ అనమాట అంటే ఏంటి చిన్న చిన్న విషయాలను దాటేసుకుంటూ పై విషయానికి వెళ్ళిపోవటం అనేది యాక్చువల్ మనం ఏం చేయాలా బేసిక్ ఫౌండేషన్ దగ్గరనే వాక్యంని సరిగ్గా ప్రకటించాల అప్పుడు తేట తెల్లమైన వాక్యము ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరితో ఏ రీతిగా మాట్లాడాలో ఆ రీతిగానే స్పందిస్తాడు వివేకంకు సంబంధించిన ఏ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం మనము మొదటి కొరంతి ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అచనంలో చూస్తాం ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెర్రితనం నేను రెఫరెన్స్ రాసుకున్నాక తర్వాత చూసుకోండి మొదటి కొరంతిలో మూడవ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళ్తాను మనం ఏమనుకుంటాం ఈ లోకరీతిగా బాగా చదవాలి ఉన్నత స్థితిలోకి రావాలి నా పిల్లలు ఎంతో హైర్ ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలను నేను వాళ్ళకు అంతవరకు సహాయం చేయగలను దేవుడు జ్ఞానం వాడు ఇంకా ముందుకు వెళ్తాడు ఇంకా ముందుకు వెళ్తాడు దానికి అంతులేదు మరి ముందుకు వెళ్తాడంటే దానికి ఎక్కడుంది లిమిట్ లిమిట్ లేస్ అనమాట ఎందుకంటే చచ్చేదాకా ఏదో ఒక చదువు మనం ఉన్నా లేకపోయినా డిగ్రీలు సంపాదించుకోవచ్చు కూడా దాంతో మనకి ఏ అవసనిఫిట్ రాకపోయినా జ్ఞానం సంపాదించుకోవచ్చు ఈలోకరించి జ్ఞానం మనకు అవసరం బతకడానికి అని అనుకుంటాం కానీ అది దేవుడి దృష్టికి వెర్రితనం దేవుడి దృష్టికి వెరితనం పౌలు భక్తుడు ఫిలిపి పత్రికలో ఒక మాట రాస్తుంది చూస్తారు ఎవరైనా మూడవ అధ్యాయం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నిశ్చయంగా నా ప్రభువైన ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోటిని నిశ్చయంగా నా ప్రభువైన ఏసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటుని ఎంచుకొంచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తుల విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసంను బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన ఎందు అగ్గుపడి నిమిత్తం ఏ విధము లే అదంత తర్వాత మనకు ముందు ఏమంటున్నాడు ఏడు ఎనిమిదే ముఖ్యంగా చూడండి అయినను ఏవేది నాకు లాభకరంలై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను నిశ్చయంగా నా ప్రభు అయిన గూర్చిన అతి శ్రేష్టమైన నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఈ వాక్యంలో మనకి ఏం అర్థమవుతుందంటే క్రీస్తును సంబంధించిన జ్ఞానము ఇది మనకు చాలా అవసరం దీనికి మించిన జ్ఞానము మరి ఇంకా ఏది అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ పిలిపీలకు చాలా స్పష్టంగా క్రీస్తుిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము మనం చూస్తున్నాము ముగ్గురు జ్ఞానులు ఏసు ప్రభు పుట్టిన తర్వాత నక్షత్రముల ద్వారా ఆ దారిని కనుగొని ప్రయాణం చేసిండ్రంట వాడికి ఉన్న జ్ఞానమంతో జ్ఞానుల పేరే జ్ఞానులు వాళ్ళు వైజ్మెన్ అంటాం ద త్రీ కింగ్స్ అంటాం వైజ్మెన్ అంటాం వీళ్ళు నక్షత్రం దారిని చూసిండ్రు శాస్త్రాలను గమనించు ఆ చుక్కను ఫాలో అవుతూ యేసు ఉన్న స్థలంకి రావటానికి వాళ్ళకు రెండేళ్ళు పట్టింది మనం మామూలుగా పిల్లలకు చెప్పే స్టోరీలు ఎట్లుంటదంటే జ్ఞానులు వైపు తర్వాత పశువుల కాపర్లో వైపు దూతలకు వైపు అని అన్ని చిన్నపిల్లలకు స్కిట్స్ వేసి చూపిస్తున్నాం కానీ యాక్చువల్లీ ఏసు ప్రభు పుట్టినాక రెండేళ్లకు జ్ఞానులు ఆ స్థలం చేరుకున్నారంట అంటే ప్రభువు పశువుల పాకలో రెండేళ్లు ఉన్నట్టే కదా అర్థం ఆ రెండేళ్ళు వాళ్ళు ప్రయాణించి ప్రయాణించి ముందు రాజు దగ్గరికి పోయి అక్కడ ఆయనకు విషయం చెప్పి తిరిగి మళ్ళీ ఆ ప్రయాణం వాళ్ళు కొనసాగించరు ఏసు ప్రభు ఉన్న పశువుల తొట్టికి చేరుకున్నారు ఈ ప్రభువును గూర్చిన జ్ఞానము ఎన్ని ప్రయాసాలు ఎదుర్కోవటానికైనా సిద్ధపరుస్తుంది మనల్ని ఎందుకంటే జ్ఞానం జ్ఞానం అనే కేకలు వేస్తుందంటే వీధులలో సామెతల గర్భంధం అంతా మనకు ఆ జ్ఞానము గురించే ఉంటుంది మొత్తం అధ్యాయనం చదివినప్పుడు మీరు టైం తీసుకొని ఆయన సొలమును తన యవన కాల రచించిన సామెతలవి యవన కాల ముందు ఆయన పరమగీతములు రాసిండు తర్వాత అనుభవం సంపాదించినాక సామెతలు రాసిండు ఆ తర్వాతనే వృద్ధాప్యంలో ప్రసంగి రాసింది ఈ మూడు ఈ మూడు గ్రంథాలను ఆయన రాస్తున్నప్పుడు ఆయన ఏజ్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అడగండి అంటున్నాడు దేవుడు ఎందుకంటే జ్ఞానములకు అధిపతి ఆయనే జ్ఞానంకు మూలాధారం చేసే ఈ జ్ఞానం తోటి మనం ఏం చేయగలము అంటే వాక్యాన్ని పరిశీలించగలం ఎన్నో సమస్యలు ఎన్నో మిస్టరీస్ ఉంటాయి మనకు అర్థం కాని విషయాలు ఎన్నో గోప్యంగా ఉంచబడినవి అయితే అంత్యకాలంలో అవన్నీ రివీల్ చేయబడతాయి దేవుడే చెప్తున్నాడు ఇది కొంతకాలము మరుగుపరచబడవలేను తర్వాత ఇది తేట అని కొన్ని సందర్భాల్లో చెప్తున్నాడు ఆ విషయాలు ఆ మిస్టరీస్ ఆ కాలానికి తగినట్టుగా చెప్తూ ఉంటాడు దేవుడు కాబట్టి ఇది అప్పుడు జరిగింటే బాగుండు ఇది మొన్న చెప్పింటే బాగుండు ఇది మా డాడీ వాళ్ళ టైంలో చెప్పుకుంటే బాగుండు అని మనకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి కానీ అది ఏ కాలంలో ఏది తెలియపరచబడాలో పశుధాత్మ దేవుడు ఆ టైం తీసుకొని ఆ విషయాన్ని ఆ సందర్భంలోనే చెప్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము దేవుని గూర్చిన జ్ఞానము ఈ ఫిలిపీ వాక్యంలో ఏం చెప్తుందంట నా ప్రభువైన ఏసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు దేవుడికి దేవుడిని గూర్చిన జ్ఞానం కొద్దు ఉంటే మనకు మనం ఇక్కడ సువార్థ ప్రకటన ప్రకటన కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం ఇది ముఖ్యంగా సువార్థికులకు వాక్య పరిచయం చేస్తున్న వారికి దేవుడిని గూర్చిన సంపూర్ణ జ్ఞానం మనకు కలగాల అప్పుడే వర్షుధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియని చాలా చాలా నిగూఢమైన రహస్యాలు మనకు తెలియజేస్తుంటాడు కొన్ని జస్ట్ అట్లా చదువుకొని వెళ్ళిపోతుంటే అందులో ఏ రుచి రాదు ఆ వాక్య రుచి తెలియాలంటే మనం పాట పాడుకుంటాం కదా రుచి చూచి ఎరిగి యహవా ఉత్తముడు అని నీకు ఎట్లా తెలిసిందా రుచి అంటే ఆ వాక్య ధ్యానం దాని రుచి తెలిసిందంటే కొన్ని గంటలు నీకు ఖాళీ సమయంలో వాక్య ధ్యానం మొదలుపెట్టినావంటే ఎన్ని గంటలు పోతుందో నీకే తెలియదు ఎన్ని గంటలు పోతుందో మంచిగా అనుకూలమైన సమయం తీసుకొని మనం ధ్యానం చేస్తే దేవుడు ఎన్నో మర్మాలు మాట్లాడుతూ ఉంటాడు చాలా విషయాలు అప్పుడు ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియలేదు అది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసిన బైబిల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు అప్పుడు తెలియనివి తర్వాత తెలిసినాయి ఇంకా అట్లా టైం తీసుకొని కొన్నిసార్లు మొత్తం బైబిల్కి ఆది ఈసారి ఉట్టి ఆ గ్రంథాలు మాత్రమే ఫస్ట్ ఫైవ్ ఖాడాలు అంటాం సంఖ్యా కాండము ఆది ఈ ఐదు కారణాలు చదువుతున్నప్పుడు చదవాలనుకున్నప్పుడు అప్పుడు దేవుడు మరొక రీతిగా మాట్లాడి అట్లా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడుతుంటే అన్ని రకాలుగా నీతో మాట్లాడుతుంటవు ఎప్పుడూ ఒకటేలాగా మాట్లాడాడు అది వాక్యంలో ఉన్నటువంటి రుచి ప్రతిదీ మనకు రుచికరంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు అందుకే రుచి చూచి ఎరగాలంటాడు దేవుణ్ణి ఆయనకు సంబంధించిన జ్ఞానం సంపాదించుకోవటమే మన ముఖ్య ఎయిమ్ గా ఉండాలి మీకా లో చెప్తున్న ఈ వాట ఆర అధ్యాయము మీ కా్రంథం ఆర అధ్యాయము ఎనిమిదో వచనం మీక ఆరు ఎనిమిది చూతారా ఎవరైనా మీకా ఆరు ఎనిమిది ఏది ఉత్తమమైన అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవ నిన్ను అడుగుతున్నాడు అంతే కదా చాలా సింపుల్ వర్ ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు నీకు దేవుడు ఏం అడిగిండు దేవుడు ఆజ్ఞాపించిండు మనం చూస్తున్నాం ఆది కాలంలో అతిక్రమమే పాపం అంటున్నాడు యాక్చువల్లీ ఆ పండు తినడం ద్వారా వల్ పాపం చేయలేదు ఫస్ట్ పాపం ఏంటంటే అబద్ధం అబద్ధాని నమ్మినారు వాళ్ళు అబద్ధాన్ని నమ్మినారు తర్వాత ఆ దేవుడు చెప్పిన మాటకి మీరిండ్రు అనమాట రెండు రెండు తప్పులు జరిగినాయి ఒకటే తప్ప చెప్పుకుంటాం దేవుడు తినొద్దన్న పండు తిన్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేసింది కాదు వాళ్ళు ముందు అబద్ధాన్ని నమ్మినరు సాతాను పాము రూపంలో వచ్చి ఆ పండు ఇది నిజమా అని అడుగుతుంది అంటే వీళ్ళకి అన్ని తెలిసిన ఆదాముకు అవ్వకు అవ్వతోటి ఇది నిజమా అని అడుగుతోంది మీకు దేవుడిని గూర్చిన జ్ఞానం ఉంటే ఇలాంటి ప్రశ్నలకు మనకు తక్కువనే ఆన్సర్ వస్తుంది మీరు నలభై రోజుల శోధనలో యేసు ఎట్లా మాట్లాడిన అంటే వాక్యం చేత మాట్లాడి సాతాను ఎన్ని ప్రశ్నలు మూడు ప్రశ్నలు వేసింది మూడు ప్రశ్నలకు దేవుడి జవాబు ఏంటి వాక్యమే వాక్యంతో జవాబిచ్చిండు దేవుడిని గూర్చిన జ్ఞానం ఆయననే వాక్యం కాబట్టి వాక్యం ద్వారా మనం దేవుడు కాదు కాబట్టి మనం వాక్యం తెలుసుకోవాలా ప్రతి సమస్యకి వాక్యం ద్వారానే జవాబు చెప్పటం చాలా అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి మనల్ని తప్పించాలంటే కష్టం మన సొంతంగా అయితే మనం ఏది చేయలేం పరిశుద్ధాత్మ నడిపింపు రావాలంటే ఆ జ్ఞానం మనకు కావాలి ఏది ఉత్తమమో అది నీకు తెలియబడేను కదా అంటాడు దేవుడు ఏది ఉత్తమమైనది న్యాయముగా నడుచుకొనుట తర్వాత కనికరమను ప్రేమించుట దీన మనసు కలిగి ని దేవుని ఎదుట ప్రవర్తించుట చాలా సార్లు మనకు మనం జస్టిఫై చేసుకుంటాం మనల్ని మనం సమర్థించుకుంటున్నాం ఏంటది ఏం తప్పు చేస్తున్నా నేను నేను అన్నిట్లో కరెక్ట్ గానే ఉన్నాను కదా ఏ లోపం లేదు న్యాయంగా ఉండమన్నాడు దేవుడు నేను న్యాయంగానే ఉంటున్నాను కనికరించమన్నాడు నేను కనికరాన్ని ప్రేమిస్తున్నాను దీన మనస్సు కలిగి ఉండమన్నాడు కానీ నేను దీన మనసుతోటే ప్రవర్తిస్తున్నాను నా తప్పేంటి ఏది ఉత్తమమో అది నాకు తెలియబడింది కాబట్టి నేను నేను నడుచుకుంటున్నా అన్నాడే కానీ అక్కడ మనకి ఏం కనబడుతుంది మనలోని అహంకారం కొన్ని విషయాలలో కొంత అహంకారం కనబడుతుంటుంది ఏంటి అహంకారం అంటే వాక్యాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తా అది బలగుద్ది చెప్తుంటాం అనమాట వాక్యాన్ని ఖచ్చితంగా పాటిస్తా అంతవరకు బానే ఉంది వెంటనే మనం చెప్పేది ఏంటి ఇంకా ఉన్నారు మా టీంలో కొంతమంది కానీ అని స్టార్ట్ అంటే విందెలు మోపటం ఇవన్నీ చేసుకుంటూ మనం చేసేది ఏంటంటే కొద్దిగా అహంకారం గర్వం తొంగి చూస్తోంది మనలో దీన మనసు కలిగి ఉండాలంటున్నావు అంటే ఉంటున్నాను అంటాడు నీ దేవుని ఎదుట ప్రవర్తించమంటున్నాడు కానీ మనుషులు ఎదుట ఉంటున్నావా అది ప్రశ్న మనుషులు ఎదుట మనం ఉండటం లేదు దీని మనస్సు కలిగి ఉండమంటున్నాడు న్యాయంగా ఉండమంటున్నాడు తర్వాత కనికర్మును ప్రేమించమంటున్నాడు చాలా విషయాలలో కొంతమందికి ఏ వాక్యము తెలియదు ఏ వాక్యము రాదు వాళ్ళని వాక్యం చెప్పమన్నప్పుడు అబ్బా వాళ్ళు ఏం చెప్తారులే సిస్టర్ అంటాం వద్దులే చెప్తారు వాళ్ళకి ఏం రాదులే అంటాం కానీ వాళ్ళు కూడా దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడు దేవుడు ఏదోక ఒక రూపంలో మనల్ని హెచ్చరించాలి మనల్ని గద్దించాలి మనల్ని ప్రశంసించాలి తర్వాత మనకు ధైర్యం వహించాలి ఇవన్నీ చేయాలంటే ఒకరిని వాడుకోవాల్సిందే అది ఎవరన్నా కానీ మనం మోస విషయంలో చూస్తున్నాం మోసహరోన్ విషయంలో మోషన్ నువ్వు రావాలంటే నేను రాలేను నేను రానంటున్నాడు అసలు ఫస్ట్ మోష నువ్వు రావాలంటే నేను రాను నోటి మాంద్యం గలవాడని నేను నేను రాలేనంటున్నాడు ఎందుకు అంటే నతి నతి మాటలు నన్ను చూస్తే ఎక్తాలు చేస్తారేమో ఇవి మనలోని కొన్ని బలహీనతలు కానీ దేవుడు దేవుడి జ్ఞానంను సంపాదించుకుంటే ఎలాంటి బలహీనతలనైనా వాటిని తిరిగి బలమైన ఆయుధాలుగా మార్చే దేవు అందుకే దేవుడిని గూర్చిన జ్ఞానము విశేషంగా మనము ఆపేక్షించాలంట యోబు యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం యోబు గ్రంథంలో ఒక మాట ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్పండి యహోవాందలి భయభక్తులే జ్ఞానం అనియు దుష్టత్వము విడుచటే వివేకం అనియు ఆయన నరులకు స్థలవిచ్చను ఆర్డర్ అనమాట మనుషులకు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానం జ్ఞానం జ్ఞానం జ్ఞానం అంటున్నాం కదా ఏంటి జ్ఞానం అంటే తెలివితేటలు కాదు జ్ఞానం జ్ఞానం అంటే తెలివితేటలు కాదు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని రెండు పదాలు వేరు వేరు ఉంటాయి నాలెడ్జ్ వేరు విజ్డమ్ వేరు ఇక్కడ ఏం చెప్తున్నాడు యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానము ఆయన ఎందలి భయభక్తులే జ్ఞానము ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంకు మూలము జ్ఞానమునకు అధిపతి ఎవరు అంటే ఏ హోవా అధిపతి అంటాం ఎందుకంటే ఆయన మూలంగా సమస్తంను జరిగేను ఆయన మూలంగా సమస్తంను కలిగేను కాబట్టి దేవుడిని గూర్చిన జ్ఞానం దేవుడిని కొంతమంది కొత్త రకమైన బోధలు చెప్తుంటారు దేవుడు ఒక దినమును వెయ్యి దినములుగా ఆయన ఆలయంలో ఒక దినము వెయ్యి దినములతో సమానము వెయ్యి దినములు ఒక దినంతో సమానం ఆరు దినాలలో పనిచేసింది కదా దేవుడు ప్రపంచాన్ని నిర్మించినంటే ఆరు దినాలంటే ఆరు దినాలా అని ఇట్లా ఉల్టా పల్ట ప్రశ్నలు వేస్తుంటారు ఒక దినము వెయ్యి దినముతో సమానం ఆరు రోజులు సృష్టిని నిర్మించిన దేవుడు ఆరు వందల ఆరు వేల దినాలు వాడుకున్నాడా ఈ కొంచెం అతి తెలివి ప్రదర్శించి మాట్లాడే వ్యక్తులకి మనం జవాబు చెప్పాలంటే ఖచ్చితంగా వాక్య జ్ఞానం మనకు అక్కడ ఏం మాట్లాడుతున్న దేవుడు సూర్యోదయము సూర్యాస్తమయము కలుగగా సూర్యాస్తమయం సూర్యోదయం రెండు ఫస్ట్ సన్సెట్ తర్వాత సన్ రైజ్ దీన్ని ఒక డేగా వర్ణిస్తున్నాడు దేవుడు అప్పుడు ఈ దినాలు ఒక దినము వెయ్యి దినము ఇవన్నీ పిచ్చి మాటలు కానీ వాక్య పరిచర్య చేసేటప్పుడు అడ్డంకులు ఇవే అక్కడ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి సాతానుడు ఏం చేస్తున్నాడు గలిబిలి సృష్టిస్తున్నాడు అంటే చెప్పనీయకుండా మనల్ని చిక్కులో పెట్టడం వాక్య పరిచర్య చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అందుకే ఇలాంటి వారు కూడా ఉంటారు అన్న ఉద్దేశంతో మనము మరి విశేషముగా జ్ఞానంని సంపాదించాలని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే మనకు యోగు గ్రంథం యోగు గ్రంథంలో అవసరం ఏం చెప్తుంది యహో ఎందు భయభక్తులే జ్ఞానం అనియు దుష్టత్వమును విడిచుటయే వివేచన అనియు ఆయన ఆయన నరులకు సెలవిచ్చింది వీటి జ్ఞానము వివేకము అధికంగా ఉన్నాయని చెప్తుంటాం కదా నాలెడ్జ్ అండ్ విజ్డం ఇక నాలెడ్జ్ వేరు అంటున్నాడు ఇక్కడ దేవుడు విజ్డం వేరే అంటున్నాడు వివేచన వేరు వివేచన వేరు దుష్టత్వమును విడిచుటయే వివేకమునకు ఆయన నరులకు సెలవిచ్చింది దుష్టత్వము విడిచుటియే వివేకము దుష్టత్వంని విడిచిపెట్టాలి తర్వాత ఏహవయందులి భయభక్తులు కలిగి ఉండాలి అడిగినప్పుడు జనాలు మనకి ఇలాంటి జవాబులు చెప్పాలంటే మనకి ఇలాంటి కొన్ని రెఫరెన్సెస్ మనం ఎప్పుడు చదువుతూ ఉండాలి సిద్ధపరుచుకుంటూ ఉండాలి సిద్ధపరుచుకుంటూనే ఉండాలి తెలివికి మూలం మనకి సామెతల గ్రంథంలోకి ఒకసారి వద్దాం అక్కడ మనకు చాలా చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథంలో సోలమోను రాసిన సామెతలు అంటాం సోలమోను రాసిన సామెతలు చాలా ఉన్నాయి కానీ నేను ఒక్క నాలుగైదు మాత్రమే మాట్లాడతాను మీతోటి నైన్త్ చాప్టర్ సామెతలు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పదవ వచనం సామెతలు తొమ్మిది పదవ వచనం చూస్తమా అది వచనము ఎహోవా భయభక్తులు కలిగి ఉండిటయే మూలము పరిశుద్ధ దేవుని గూచిన తెలివియే వివేచనకు ఆధారం ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి వివేచన అంటే ఏంటి నేను దాకానే చూసుకున్నాం ఇక్కడ మళ్ళీ వివరంగా చెప్తున్నాడు యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మూలం పరిశుద్ధ దేవుని గూర్చి కూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ యహోవా దేవుడు ఎవరు ఆయన ఎక్కడుంటాడు ఆయన ఏం చేసిండు ఆయన ఏం చేయబోతున్నాడు పాత నిబంధనలో ఆయన పాత్ర ఏంటి కొత్త నిబంధనలో దేవుడు ఎవరు ఇలాంటి కొందరు ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే దేవుని అందరి భయభక్తులు ఆ భయము ఆ భక్తి రెండు కలిగితేనే మనం ఇలాంటి సమాధానాలకు చెప్పగలం ప్రశ్నలకు మనల్ని చిక్కు పెట్టాలనే ప్రయత్నం అంతేగాని వాళ్ళు మనల్ని టెస్ట్ చేయాలని కాదు సాతాన ఎప్పుడు కూడా చేసేది ఏంటంటే గలిబిలి సృష్టించటం మనం నేను రోజు చూస్తున్నాం గలిబిలి సృష్టించటం వాక్య పరిచయం చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఇవి ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాం ఏదో ఒక సమయంలో కొంతమంది అన్యులే కావచ్చు కొంతమంది క్రైస్తవులే కావచ్చు వాక్యం చెప్తుంటే కూడా వాడికి ఆ సహించలేడనమాట వీడు కూడా నాకు వాక్యం చెప్పేటోడైందా అనే ఒక చులకన భావం ఉంటుంది వాళ్ళకి చాలా మందికి నేను చాలా ప్రాంతాలలో చూసిన నేను పర్టికులర్లీ క్యాథలిక్ ఫాదర్స్ దగ్గరే నేను ఉద్యోగం చేసిన ఆ స్కూల్లో వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు వాళ్ళకి తెలుసు మళ్ళీ ఆ అది ఒక ఛానల్ వస్తుంది వాళ్ళది దివ్యవాణి ఛానల్ అని నేను పనిచేసిన ప్రిన్సిపల్ అందులో వాక్యం చెప్తుంటాడు నేను అందుకే ఫాదర్ మీకు ఇన్ని తెలుసు కదా వాక్యం అంత బాగా తెలుసు రోమ్కి వెళ్ళొచ్చిండ్రు ఇటలీలో సేవ చేసి వచ్చిండ్రు చర్చిలలో పాస్టర్ గా పనిచేసి వచ్చిండ్రు వాక్యం పంచు వచ్చింది కదా మీకు అన్ని తెలుసు కదా మరి ఎందుకు వగ్రహారాలను పాటిస్తారు చర్చిలో అంటే తను తప్పించుకుంటాడు ఆన్సర్ చెప్పడు ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంటాడు ఉల్టే ఏం చెప్తాడంటే మీ పాస్టర్స్ ఇలాంటి పనులు చేస్తలేరా సరి అయిన కరెక్ట్ గా వాక్యపరిచర్య అది కరెక్ట్ గా వాక్యం విరిచి పంచుతున్నారా మీకు సరి అయిన వాక్యాహారం అందుతుందా ఎందుకు మీ దగ్గర కూడా లేవా ఇలాంటివి ఉల్టా ప్రశ్నలు అన్నమాట ఎదురు ప్రశ్న అంటే నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఎదురు ప్రశ్నలు వేయటం అనమాట ఇట్లాగే మనం ఎక్కడ పరిచయం చేస్తున్నా కొన్ని ఇట్లా ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పి తీరాలి ఆ జ్ఞానము మనకు ఖచ్చితంగా అవసరం చాలా చాలా విషయాలలో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అనమాట అవి అవే పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే పెద్ద గొడవలకు కాబట్టి మనము ఈ విషయంలో కొంచెము తెలివిని జ్ఞానమును వివేచనను అన్నిటినీ కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము జ్ఞానమునకు మూలము తర్వాత పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము వివేచనకు ఆధారము అదే సామెతల్లో ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం చూద్దాం అక్కడే పక్కనే ఉంటది ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉట చెడుతనం అసహించుకునుటయే ఇక్కడ ఏమంటున్నాడు ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉనుటయే జ్ఞానం అంటే నీకు జ్ఞానం వస్తే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావంట చెడుతనమని అసహించుకుంటావు చెడుతనమని అసహించుకుంటావు అదే అధ్యాయంలో పద్నాలుగ వచనం ఎనిమిది పద్నాలుగు సామెతలు ఎనిమిది పద్నాలుగులో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నావశము జ్ఞానాధారం నేనే పరాక్రమము నాది. జ్ఞానాధారం నేనే పరాక్రమము నాది అంటే నువ్వు బలిష్ఠుడి వై వాడు నిన్ను వాక్యంలో చిక్కు చెప్పి నిన్ను గర్తించటానికి నేను హేళన చేయడానికి నేను అవమానపరచడానికి వచ్చినప్పుడు బలంగా ఉండాలి ఎందుకంటే జ్ఞానాధారం వేసే పరాక్రమము ఆయనదే కాబట్టి దేవుని కలిగి ఉంటే భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు జ్ఞానమిచ్చిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకంటే పరాక్రమం ఆయనదే కాబట్టి అలాంటి సందర్భంలో ఏ జవాబు చెప్పాలో పరశుదాత్మ దేవుడు తగిన సమయం అందు తగిన జ్ఞానం చేత మనల్ని నింపుతాడు ఆది ఎప్పుడు అంటే ఆయన ఎందలి భయభక్తులు ఉన్నప్పుడే చాలా సార్లు మనం ఈ లోకరీచిగా లోక సమస్యలు శరీర రీచిగా ఆత్మరీచిగా ఆర్థిక పరంగా సమస్యలు వచ్చినప్పుడు కొంతసేపు మనం నిరాశలోకి వెళ్ళిపోతాం డిప్రెషన్ వెళ్తాం చాలా సార్లు డిప్రెషన్ తర్వాత మళ్ళీ మనల్ని మనమే పునరుజ్జీవింపజేసుకుంటాం అంటే అది మన సొంతమైందా అంటే కాదు ఆ దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని తిరిగి ఉజ్జీవింపచేస్తున్నాడు నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు కూడా మనల్ని గమనిస్తున్న దేవుడు హృదయాంతరంలో ఎరిగిన దేవుడు మన నడవడిని ఎరిగిన దేవుడు భూధిగంతం మనల్ని పిలుచుకున్న దేవుడు కాబట్టి మనం పడిపోయినా నీతిమంతుడు ఏడుమార్లు పడిపోయిన తిరిగి లేచినట్టు ఎట్లా లేస్తాడు అంటే దేవుడే లేపుతాడు మనం సొంతంగా మనం ఏది చేయలేము చాలా సార్లు కొన్ని మన బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి మార్చుకోవాలి మార్చుకోవాలి నేను సొంతంగా ట్రై చేస్తా అంటాం కానీ కుదరదు ఎందుకంటే ఇలాంటివి మారాలంటే ప్రభు సహాయం లేకుండా ఏది జరగదు ఆయన సహాయంతో ఇలాంటివన్నీ మనము మార్చుకోగలము అదే సామెతలో పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి సామెతల్లో ఈ సామెతల నిండా మనకు జ్ఞానం సంబంధించిన మాటలు ఉన్నాయి ఇవన్నీ మనకు అవసరమే టెన్ ట్వంటీ సెవెన్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఏహవ ఎందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణం ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము పరాక్రమము వినయము విధేయత ఇప్పుడు దీర్ఘాయుష్యు ఏహవయందులు భయభక్తులు కలిగితే జ్ఞానంతో పాటు వివేచన వస్తుంది పరాక్రమం వస్తుంది దీర్ఘాయువు కూడా కారణం అవుతుందంట దీర్ఘాయువు వివేకము ధైర్యము వినయము మన విరోధి అయిన జ్ఞానమునకు జ్ఞానం అడ్డు అడ్డుకట్ట వేయాలని చెప్పి అజ్ఞానిగా మనల్ని మార్చాలనుకుంటాడు కొన్నిసార్లు మీరు చెప్తున్న తప్పు మీరు ఉల్టా ప్రదర్శిస్తున్నారు మీ జ్ఞానం తక్కువ మీది ఇంకా పూర్తిగా ట్రైనింగ్ అయినండి అప్పుడు వాక్యం పంచండి అని చెప్పి డిస్కరేజ్ చేస్తుంటాడు అవతలి వ్యక్తి అంటే వాడిలో శోధకుడు దోరినర్థం అందుకే అలాంటి సందర్భాల్లో జ్ఞానం అవసరమని ప్రభువుని మనము సంధించాలా ఇంకొక వచనం చూసుకుందాం ఇది చాప్టర్ లో ట్వంటీ టూ ట్వంటీ చాలా ఉన్నాయి మీరు పర్సనల్ గా చదువుకుంటే మీకు చాలా వాక్యాలతోటి దేవుడు మాట్లాడతాడు నేను జస్ట్ ఒక రెఫరెన్స్ కొన్ని తీసుకుంటున్నాను తామెతలు ఇరవై రెండు నాలుగో ఎహవయందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలం ఇప్పుడు ఎహవైందు భయభక్తులువే జ్ఞానం కదా సో ఈ జ్ఞానంని సంపాదిస్తే మనకు వచ్చే కొన్ని లక్షణాలన్నమాట ఏంటవి దీర్ఘాయుష్యు పరాక్రమము అంటే కరేజ్ వివేకము అంటే విజిడమ్ ధైర్యము వినయము ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ వినయము ఇవన్నీ దేవుని గూర్చిన జ్ఞానము పొందిన తర్వాతనే వస్తాయి మనకి దేవుడిని గూర్చిన జ్ఞానంను పొందిన తర్వాతే మనకు ఈ వాగ్దనాలన్నీ వస్తుంటాయి అనమాట కాబట్టి ఆయన వాగ్యాన్ని ధ్యానించేటప్పుడు ఆ జ్ఞానము మనకు కావాలని ఆ జ్ఞానం కొరకు మనం శోధించాలి బైబిల్ని దీన్ని శోధిస్తూ మీకు కొన్ని గంటలు పడుతూ ఉంటాయి ఇర్మియా ఇర్మియా గ్రంథం చూసుకుందాం ఒకసారి లాస్ట్ వచ్చినం ఇర్మియా గ్రంథం ఇర్మియా తొమ్మిదవ వచ్చిన అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఇర్మియా తొమ్మిది ఇర్మియా తొమ్మిది ఇరవై నాలుగు చూద్దామా ఇర్మియా తొమ్మిది ఇరవై నాలుగు ఏముంది అతిశయించి దేనిని బట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున బట్టియే అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవించుచున్నాడు యహోవా సెలవిచుచున్నాడు ఇది అండర్లైన్ చేసుకొని మీరు మళ్ళీ తీరిగ్గా చదవండి అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాం ప్రభువుని మేము సొంతంగా మాకు ఏ అతిశయం లేదు మేము దేని గురించి అతిశయపడము అని చెప్తున్నాం కానీ ప్రభువును గురించిన అతిశయం అంటే ఏంటది దేని గురించి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనిటను పరిశీలనగా దేవుని తెలుసుకోవాలని ఏంటి ఆ దేవుడు ఏంటి అసలు ఎవరిని అడిగితే చెప్పడానికి మూడు చెప్పగలమా చెప్పి కట్టే కొట్టే తెంచని మూడు చెప్పడానికి కాదు కదా వివాక్యము ఇది పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతున్న పద్ధతి అనమాట అందుకే వివరంగా అవతలి వ్యక్తి కన్విన్స్ అయ్యేలాగా చెప్పాలి దానికి నీకు దేవుడిని గూర్చిన పరిపూర్ణ జ్ఞానము చాలా అవసరం చాలా అవసరం ఈ చదువు పామర్లు ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనము బ్రీఫ్ గా చెప్పొచ్చు దేవుడు చాలా ఎందుకంటే మనం సాక్ష్యం ద్వారానే వాళ్ళతో ముందు మాట్లాడతాం మన సాక్ష్యం వివరించి అంత గొప్ప దేవుడు ఎన్ని కార్యాలను చేయగలడు చచ్చిపోయిన వారిని లేపిన దేవుడు అని మనము మన సాక్ష్యాన్ని ముగిస్తుంటాం ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిండు అని త్వరలో తిరిగి రాబోతున్నాడు దానికి ఇవే సూచనలు అని కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చి మనం వాళ్ళని ఒప్పింపచేస్తాం కానీ అదే చదువుకున్న వారి దగ్గర లేదా మూర్ఖుల దగ్గర మామూలుగానే మూర్ఖుల ముందర పందుల ముందర ముత్యాలు వేస్తే ఎట్లనునో అట్లా అనమాట ఈ మూర్ఖుల ముందు కానీ అలాంటి వారికి కూడా వాక్యం మన వాక్యం ఏం చెప్తుందంటే భక్తిహీనులు నాశనమునకు నరకమునకు సిద్ధపరిచిండు దేవుడు మనం ఎంత చెప్తున్నా వాడు వాక్యం ఏంటలేడంటే వాడు భక్తిహీనుల గుంపులో ఉన్నట్టు అనమాట అంటే అర్థం ఏంటి వాడు మారాడు వాడు దేనికి దేనికి సిద్ధపరచేవాడు ఏంటంటే నరకానికి కొంతమంది నరకానికి అట్లా పెట్టేసిండ దేవుడు లెక్కలో ఉంది వాక్యంలో ఉంది భక్తిహీనులని నరకమునకు శిక్షకు వారిని పక్కన పెట్టిండంట కానీ మంచి వారిని తప్పించాలి కదా దేవుడ దేవుడ కనికరం గల కాబట్టి అంతే అందరి వద్దకు వాక్యం వెళ్తుంది బూది గంతం వరకు వాక్యం వెళ్తుంది లోకం తలకిందులు చేవారు వచ్చారు ఆ రోజులు వచ్చేసింది ఎందుకంటే ఎక్కడ వాక్యం చెప్తున్నా తల అవుతున్నారు జనాలు గందరగోళం అవుతున్నారు మనల్ని మార్చేస్తారేమో మనం మనం బీజేపీ వాళ్ళు చేసే గోళలు తర్వాత ఏంటది మతం మార్పిడి చేస్తున్నారు అని గిన్నెలు వేస్తున్నారు మతం మార్పిడి చేయట్లేదు ఎందుకంటే యేసుప్రభు ఏ మతాన్ని స్థాపించలే ఆయన ఒక యేసు అనే మార్గం చూపిస్తున్నాడు అదే మార్గం మనం చూపిస్తున్నాం వారి వాడితో వాదించాలంటే మనకి ఏమండాలి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే తోడు ఎందుకు పనికి రాని నతనాలు కేసుకొని వచ్చేస్తాం అది దేవుడికి అవమానం ఆయన కూర్చున్న సంపూర్ణ జ్ఞానం మనం పొందాలి పొందినప్పుడే మనకు అది ఎంత ముఖ్యమో ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి మనం ఎంత కష్టపడాలనో కొంచెం ప్రయాసపడాలి కనీసం ఒక రెండు మూడు గంటలు ఆ వాక్య ధ్యానంని దానికి సంబంధించిన ఒక పదం తీసుకోండి ధన్యత అనొక పదం తీసుకోండి ఆ ధన్యత పైన ధ్యానం చేయండి కొన్నిసార్లు మీకు అర్థమవుతుంది ఏ విషయాలు ధన్యత అంటే మనం ఆ కొండ మీద ప్రసంగంని మాత్రమే ధన్యతలు అంటాం కాదు అవి కాక కూడా ఇంకొక యాభై అరవై ధన్యతలు దేవుడు బైబిల్ చూపిస్తున్నాడు కొంచెం ఆలోచించి ఆ సిస్టమ్ టెక్నిక్ అర్థం చేసుకొని ఈ విధంగా ధ్యానిస్తే మంచిది వాక్యం అని చెప్పి స్టార్ట్ చేసింటే మీకు అన్ని ధన్యతలు దొరుకుతాయి దానికోసం కొన్ని రోజులు ప్రయాసం కూడా అవసరమే కాబట్టి ఓపిక చేసుకొని దేవుడి జ్ఞానం సంపాదించాలంటే ముందు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే మనకు పరాక్రమము వినయము విధేయత త్వత దీర్ఘాయువు దీర్ఘాయువు కూడా ధైర్యము వినయము ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి లాస్ట్ ఒక్క వచనంతో నేను ముగిస్తా మత్స వార్త మత్స వార్త పదమూడవ అధ్యాయము మత్తేసు వార్త అధ్యాయము ఫిఫ్టీ ఫోర్త్ వచనం మత్తేసు వార్త అధ్యాయము యాభై నాలుగవ వచనము నుంచి చూద్దాం ఒకసారి చదువుతారా ఎవరైనా మతేసు వార్త పదమూరేసు ఉపమానములు చెప్పి ఏసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజం అందిరములలో వారికి బోధించు చుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇక్కడు ఈ జ్ఞానం ఇనకి ఎక్కడి నుంచి వచ్చింది జనాలకి ఆశ్చర్యం ఆయన బోధలు వింటుంటే ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకి ఇన క్వశ్చన్ చూడండి తర్వాత ఇతడు వడ్లవాడి కుమారుడు కాడా వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూద అనువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీములందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యముల ఎక్కడ నుండి వచ్చను అని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడివి ప్రభువు జ్ఞానంని చూసి ఆశ్చర్యం వేసిందంట వాళ్ళకి కుళ్ళుకుంటున్నారు అభ్యంతరం అనమాట నో నో ఇంపాసిబుల్ ఏసు ప్రభుకి ఇంత జ్ఞానం రాలేదు ఇది ఇంకేంటో ఈ శక్తి ఇంకేదో కావచ్చు అంతే తప్ప అక్కడ విన్నవారు అనే దేవుడు నొప్పుకుంటలేరు ఎందుకంటే అపరిమితమైన జ్ఞానం తోటైన ఉపమాన రీతిగా వారికి బోధించుండే ఉపమానాలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే వాళ్లకు అంతకు ఈ ధర్మశాస్త్రంకి సంబంధించిన జ్ఞానం లేదు కాబట్టి ధర్మశాస్త్రం సంబంధించిన జ్ఞానం ఒక శాస్త్రులు పరిసేలే దాంట్లో బాగా పండి తల పండిన వ్యక్తులు అనమాట వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఈ జ్ఞానం చూసి అందుకే దేవుడిని గూర్చిన జ్ఞానంను సంపాదించడం అంటే కొంచెం కష్టం కొంచెం ప్రయాసమే కానీ తుదకు అది నీకు మహిమ కిరీటమును జీవకిరీటమును కూడా ఇవ్వబోతున్నది ఎందుకంటే ఆయనను గూర్చిన జ్ఞానము నీకు ధైర్యంనిస్తుంది నువ్వు పిరికివాడవు కావు ధైర్యం ఖరేజ్ అనమాట దేవుడినే అభ్యంతరపడ్డారు వాళ్ళు ఇక ఎక్కడ తింతే జ్ఞానం ఈయన యోసిప్ కుమారుడు వడ్లవాణి కుమారుడు కాడా ఇన తల్లి మరియా మన సహోదరి ఇన ఈయన సహోదరులు మనకు తెలిసిన వాళ్లే కదా ఈయన అక్కజనులందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా ఇక ఎక్కడి నుంచి వచ్చిన స్పెషల్ నాలెడ్జ్ జనాలు అభ్యంతర పడ్డారంట అదే అభ్యంతరం ఈ రోజు కూడా ఉంది ఆ రోజే కాదు ఈ రోజు కూడా అదే అభ్యంతరాలతోటి మనల్ని కొంతమంది వాక్యంని సంపూర్ణంగా ఒప్పుకోరు అనమాట మనం చెప్పిన వాక్యంని దాన్ని తిరస్కరిస్తారు లేదా దానిలో నుంచి కొన్ని వాళ్ళు వెతుక్కుంటారు తక్కులు ఎక్కడ తట్టాలా అని కాబట్టే దేవుడి వాక్యం నిరర్ధకం కానీరదు అది సూటిగా వెళ్ళి ఎవరిని దర్శించాలో వాళ్ళని దర్శిస్తుంది ఎవరిని మార్చాలో వాళ్ళని మారుస్తుంది ఎవరిని దేవుడికి ఆ శిష్యులంగా చేయాలని వాళ్ళని చేస్తుంది వాళ్ళు శిష్యులుగా చేయలేకపోతున్నాము అంటే వాళ్ళు లిస్ట్ లో లేరని అర్థం వాక్యం వెళ్ళింది కానీ ఒప్పింప చేయవాడు పరిశుద్ధాత్ముడే కాబట్టి దేవుడిని కూర్చున్న సంపూర్ణ జ్ఞానం పొందటానికి మనము ప్రయాస పడదాం ఎందుకంటే ఆ ప్రయాసలోనే మనకు ఆనందం ఉంది ఆత్మవిశ్వాసం వస్తుంది ధైర్యం వస్తుంది వినయం వస్తుంది విధేయత వస్తుంది ఆయుష్ దీర్ఘ కాబట్టి దేవునికి గూర్చిన జ్ఞానం మనం అందరం పొందడానికి ప్రయత్నం కళ్ళు మూసుకుంటే ఒక్క సెకండ్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ దేవ కృపామయడా సర్వశక్తి మంతుడా లోకమంతటినీ కూడా ప్రభా యొక్క కనుదృష్టి ఉన్నది నాయన భూధి గ్రంథంలో వరకు ప్రభా నువ్వు పిలుచుకున్న వా నందని నువ్వు ఏర్పరచుకున్న వా నందని బలపరుస్తున్న దేవుడవు ప్రభా నీ విశేషమైన జ్ఞానం చేత మమ్మల్ని నింపండి ఇంకా మాకు ఎంత కొదువుగా ఉందో ఆ జ్ఞానం దయచేయండి నీ వాక్య లోతులోనికి వెళ్ళినప్పుడు ప్రభా అతను నిన్ను గూర్చిన జ్ఞానం మేము సంపాదించుకున్నకు మాకు నేర్పించండి నాయన ఎందుకంటే మా సొంత ప్రయత్నంతో మేము చేయలేం ప్రభా నీ యొక్క పరిశుధాత్మ నడిపింపు సహాయం అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని వాక్యరీతిగా దర్శించి బలపరచమని ఏసు క్రీస్తు పరిశుధ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ సిస్టర్ కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిషిత అనే ఒక పాప ఇంటి మీద నుంచి పడిపోయిందంట హాస్పిటల్లో ఉన్నారు ఆ పాపను దేవుడు స్వస్థపరచాలా అని ప్రార్థించండి అలాగే శ్రీనివాస్ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యిండు ఆయన నిన్న జరిగిందంట యాక్సిడెంట్ అయింది ఇంతవరకు ట్రీట్మెంట్ కూడా చేయలేదంట సీరియస్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఇంట్లో వాళ్ళంతా దుఃఖపడుతున్నారు క్యాథరిన్ సిస్టర్ చెప్పారు ఆయన గురించి ప్రార్థన చేయమని వాళ్ళ మిస్సెస్ కూడా డైవర్స్ అప్లై చేసి వాళ్ళ మధ్య గొడవలు కూడా ఉన్నాయంట భార్య భర్తల మధ్య దేవుడు వాటి కూడా వాళ్ళని విడిపించి దేవుడు ఆ కట్టాలి అలాగే ఇంకొక బ్రదర్ మన గ్రూప్ పెట్టారు కదా శివకుమార్ అని అతను వాళ్ళ మిస్సెస్ కూడా బ్రెయిన్ ప్రాబ్లం ఉందంట కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ అనే ప్రాబ్లమ్ తో ఆ సిస్టర్ కూడా సఫర్ అవుతున్నారు ఆమె ఆమె కండిషన్ కూడా సీరియస్ గా ఉందని చెప్పారు కాబట్టి దేవుడు ఆమెను కూడా స్వస్థపరచాల అలాగే గ్లోరీ సిస్టర్ కూడా అనారోగ్యంగా ఉందంట ఆ సిస్టర్ ని కూడా దేవుడు స్వస్థపరచాల కావ్య సిస్టర్ కూడా నిన్నటి వరకు హాస్పిటల్లో ఉండి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు దేవుడు ఆ సిస్టర్ కూడా స్వస్థపరచాలి కదా ఈ ప్రార్థనాంశాల గురించి అలాగే ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకి దేవుడు గర్భఫలం అనుగ్రహించాలని ప్రార్థిస్తారు మొదట నేను చేస్తాను పరిశుద్ధుడు తండ్రి కృప కనికరం మా తండ్రి మా ప్రభ మా మా విమోచకుడు అయిన తండ్రి ఎస్ అయ్య నీకు వందనాలు నీకు స్థుతులు అయిన స్తోత్రములు ప్రభావ ఈ రాత్రి కాల సమయం అందు నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడినావు ప్రభా ఏ రీతిగా ఈ లోకంలో మేము జ్ఞానంతో నడుచుకోవాలో ఏ రీతిగా ప్రభ మేము వివేకం కలిగి ఉండాలో ప్రభా నీ వాక్యం స్పష్టగా తేటగా మీరు మాట్లాడినారు ప్రాభ కాబట్టి నీ భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమన్నావు ప్రభ కాబట్టి దుష్టత్వం నుంచి విడిపించడమే వాటిని విడిచిపెట్టడమే వివేకను అని చెప్పినావు కాబట్టి మాలో ఎలాంటి దుష్టత్వం ఉండకుండా నేను ఎలాంటివి నీకు ఆయాసకరమైన జీవితం మేము కలిగి ఉండకుండా నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రవా మేము ఉండలాగినా మీరు సహాయపడండి ఎట్లయితే ఆ పుస్తుడైన సమస్తము నష్టంగా ఎంచుకొని నీ యొక్క నైనా జ్ఞానాన్ని అతి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తను ఎంతో ప్రయాసపడి కాబట్టి ఎన్నో మర్మాలు తెలియజేయగలిగేండు ఎన్నో సంఘాలు స్థాపించగలిగేండు ఎన్నో సంఘాలను నేను వాక్యం ద్వారా హెచ్చరించగలిగేండు అలా ఎంతగానో నీ కొరకు అతను నిలబడగలిగండి ప్రభ అలాంటి పరిచర్య పిలుపు మా పట్ల మీరు ఉన్నారు కాబట్టి అలా మేము కూడా ప్రభ నీ అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రభ మేము ప్రయాస ఆ రీతిగా ప్రతి దినం ప్రభా నీ సన్నిధిలో మేము ఉండాలా వాక్యాన్ని ధ్యానించాలా నైనా తండ్రి మీరు ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉన్నాయడ అడగమన్నావు సందేహించగా అడగమన్నావు అటు ప్రతి వాడికి నువ్వు ధారాళంగా అనుగ్రహిస్తా ఉన్నావు అలాంటి ఆసక్తి ప్రయాసం మన ఉండాలా మేము జ్ఞానులమని బుద్ధులమని నైనా మేము తలంచకుండా ప్రభ నాయన తండ్రి మీ యొక్క జ్ఞానం సంపాదించుకునేటల్లో ప్రతిదినం మేము ప్రయాసపడాలా జ్ఞానం లేని వాళ్ళ అజ్ఞానులందరికీ నీ జ్ఞానంలోకి మేము నడిపించాలా ప్రభా హ మీరే మాకు సహాయకులుగా ఉండండి ఈ స్వరం మీ నుంచి కలిగిందినే సాత్వికంతో ఈ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నాను ప్రభా నాయన నరదయంలో ఈ వాక్యాన్ని స్థిరపరచండి ఫలపరచండి అభివృద్ధి పరచండి మీరు వాక్యాన్ని బోధిస్తే నాయన జనులందరూ ఆశ్చర్యపోయినారు ప్రభ అంత జ్ఞానంతో నాయన మీరు లోకంలో వాక్యాన్ని ప్రకటించినారు అలాంటి వాక్శక్తి కూడా మాకు అనుగ్రహించండి అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి అలాంటి మీ అద్భుతాలు చూసి కూడా ఎంతో మంది విభ్రాంతిని అందినారు అభ్యంతర పడ్డారు ప్రభా నైనా ఎందుకంటే శరీర సంబంధాలు ఎప్పుడు శరీరకంగానే చూస్తారు కానీ ఆత్మ సంబంధాలు ప్రతిదీ ఆత్మను వివేచిస్తారు ప్రభావ వాళ్ళు శరీరకంగా ఉన్నారు కాబట్టే నాయన ఇల్లొక రీతిగా మిమ్మల్ని చూడగలిగినారు మీ దైవత్వాన్ని చూడలేకపోయినారు ప్రాభ అలా గుడ్డితనంగా మేము ఉండకుండా ప్రాభ ప్రతిదీ ఆత్మ సంబంధంగా వివేచించేలాగా నాయన మాకు ఆత్మల వివేచన అనుగ్రహించండి ప్రతి ఆత్మను మేము ప్రతి బోధను మేము పరిశీలించాలా ప్రతి ఒక్క వాక్యాన్ని మేము నాయన తండ్రి పరిశీలిస్తేనే మేము ఈ లోకంలో చివరి వరకు మోసపోకుండా ఉండగలుగుతాం ప్రభ కాబట్టి ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమన్నావు ప్రభ అలా ప్రతి విషయంలో చూచుకోవాలంటే నీ వాక్యంలో ఉన్న జ్ఞానం మాకు ఎంతో అవసరం ప్రభ అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి ఆ రీతిగా ప్రతి దినం నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన అలాగే రిషిత అనే పాప ప్రభ నైనా మిద్ది మీద నుంచి పడిపోయిన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండగా ఆ బిడ్డ పట్ల కృప చూపించండి కనికరం చూపించండి ఆయన మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుందని చెప్పిన దేవుడవు నేను వైద్యులకు మించిన పరమ స్వస్థపరిచే యుహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు ప్రభ ఆ బిడ్డ కూడా మీకు కృప చూపించమని కనికరించమని ఆ బిడ్డకున్న ప్రతిశోధన కీడు తొలగించమని ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచమని ఆ బిడ్డ జీవితంలో తాంటే మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ప్రభ అలాగే శ్రీనివాస్ అనే బ్రదర్ యాక్సిడెంట్ అయింది ప్రభ తండ్రి నాయన ప్రాణాపరిస్థితిలో ఉంటుండగా సీరియస్ కండిషన్లో ఉంటుండగా నేను డాక్టర్లు కూడా ప్రభా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రభ వాళ్ళ తలంపులు ఆలోచనలు అన్నీ తీసివేసి ప్రభ డాక్టర్ల మీ జ్ఞానం పెట్టి ఆ యొక్క పట్ల మీ కృప చూపించి ఆయన అరికలు ముదలు కొన్ని వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచమని నేను ఏసుక్రీస్తు నామంలో ప్రభ మీ స్వస్థత ఆయన కలుగును కాక ప్రభ ఆయన ఉన్న యొక్క ప్రాణాపరిస్థితి నుంచి ఆయనని విడిపించండి తన భార్య మనసు కూడా మీరు మార్చండి ప్రభ కుటుంబాన్ని భార్య యొక్క దాంపత్య జీవితాన్ని మీరు కట్టమని ప్రభా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభ ఆ రీతిగా కుటుంబం ప్రభ ఎంతో ఆదరణ లేదు ప్రభ తండ్రి బహు దుఃఖంలో ఉన్నారు ప్రభ ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి ఆదరించండి బలపరచండి నేను ఆ కుటుంబం కూడా తండ్రి రక్షణలోకి వచ్చుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ప్రభా నాయన ఎవరైతే ప్రభా నైనా శివకుమార్ అనే వాళ్ళ మిస్సెస్ ప్రభ ఆ బ్రెయిన్ ట్యూమర్ అనే ఆ సమస్యతో ఆ వ్యాధితో బాధపడుతుందో ఆమె కూడా సీరియస్ కండిషన్ లో ఉంటుందంట ప్రభా నేను మాకు నీకు అసాధ్యమైనది ఏది లేదు నమ్ముటం ఇవ్వాలని నమ్మవానికి సమస్తము సాధ్యమన్నా ప్రభ కాబట్టి మీరు నమ్మదగిన దేవుడో ప్రభ నైనా కాబట్టి ఆ సిస్టర్ విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభ ఆ బ్రెయిన్ ట్యూమర్ యొక్క వ్యాధి నుంచి ఆమెని ముట్టండి తాకండి నేను స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాయన ఆమెకున్న యొక్క శోధన కీడు తొలగించమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబంలో మీరు ధైర్యపరచండి బలపరచండి నేను వాళ్ళు కూడా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభ మారు మనసు పొందాలా బాప్తీసం తండ్రి ఆ రీతిగా ప్రభనైనా ఆ సిస్టర్ ని మీరు స్వస్థపరచి ఆ కుటుంబం అంతా మీ సన్నిధిలోకి వచ్చేటట్టు మీరు సహాయపడండి అలాగే ప్రభ గ్లోరీ సిస్టర్ ని గ్లోరీ సిస్టర్ అలాగే ప్రభ కావ్య సిస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేయండి అరికలు మొదలుకొండి నడినెంత వరకు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నేను బలహీనంగా ఉన్న వాళ్ళని మీరు బలపరచండి ప్రభ ఆయన తండ్రి మీరే ప్రభా అయినా వాళ్ళకి స్వస్థత అనుగ్రహించండి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి వాళ్ళు చేస్తున్న రాకపోకల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో మీ కృప వాళ్ళకు అనుగ్రహించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే ఎవరికైతే గర్భపాలం లేని సిస్టర్స్ ఉన్నారో ప్రభన తండ్రి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఆ రోజు ప్రభ ఎంతో మంది బైబుల్లో ప్రభా నైనా పొందుకున్నారు నేను ఎంతో మంది ప్రభ అసాధారణమైన వాళ్ళు స్త్రీలు కూడా నాయన మీ కృప ద్వారా పొందుకున్నారు ఎందుకంటే గర్భపాలము ఎహోవా ఇచ్చు బహుమానం కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నవుతాండ్రి ఆ యొక్క అక్క బహుమానం ఎవరికైతే స్త్రీలు నేను కలగకుండా ప్రభ ఇంతకాలం ఆశతో ఉన్నారో ప్రభ వాళ్ళందరి జీవితాల్లో ప్రభ మీరు నెరవేర్చండి అది కేవలం మీ సాధ్యమవుతుంది ఎందుకంటే అనుగ్రహించేవాడివి ఇచ్చేవాడు నువ్వు కాబట్టి ప్రభ వాళ్ళ పట్ల మీ కృపా కార్యక్రమం చూపించమని ఈ రాత్రికాల సమయం ముందు నీ వాక్యం మాట్లాడి ఏ రీతిగా మేము జ్ఞానంతో నడుచుకోవాలా ఏ రీతిగా నీ జ్ఞానాన్ని మేము సంపాదించుకోవాలా ఏ రీతిగా నాయనా మమ్మల్ని అడిగే ప్రతి హేతువుకి మేము సాత్వికంతో నీ జ్ఞానంతో వాళ్ళకి సమాధానం ఇవ్వాలా అన్న ప్రతి విషయం గురించి మీరు స్పష్టంగా తేటగా మాకు చూపించి నైనా మాకు నాయన తండ్రి ఎట్లా ముందుకు పోవాలో నైనా మీరు ఒక త్రోవలాగా చూపించి నడిపించినందుకు మీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి రవి బ్రదర్ మీరు ప్రార్థించండి తర్వాత దీపా స్తోత్రం నునైనా పరిశుద్ధురా గొప్ప దేవ చివం గల తండ్రి నీకు ఎంతో వన్నాాలు ఇస్తయ్యా ఈ కడిషిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్నారు మీ కృప వింబడి కృప మాకు అనుగ్రించిన నైనా ఇక ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నందుకు నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే అర్పించుకుంటుమైనా మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మమ్మల్ని ఎంతగానో బలపచ్చినా గొప్ప దేవుడు ప్రభావ వాక్యందర ప్రభావ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు ప్రతి దశలోనైనా మీక జ్ఞానం లేకుంటే మేము నశించిపోయిన వారి మీ ప్రభావ ఎంతో మంది ప్రభావ మీ జ్ఞానం లేక నశించిపోతున్నారు కాబట్టినైనా మీ సముచితమైన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినారు వాక్యం ద్వారా ప్రభావ ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నామైనా దినములు చెట్టు కనుక ప్రభ సమయం పోనీక ప్రభావ సద్ది చేసుకోవాలా అజ్ఞానం లేక ప్రభావ జ్ఞానం కలిగి నడుచుకోమన్నారు కాబట్టినైనా ప్రతి దశలోనైనా మీ జ్ఞానం కలిగి నచ్చుకోవటం అంటే మీ సంధులు గడపడమే ప్రవ్వ మీ సంధిలో ఉన్నప్పుడే మీ వాక్యం విన్నప్పుడే మేము మాకు జ్ఞానం కలుగుతుంది ప్రభావ కాబట్టి నైనా మీ జ్ఞానాన్ని మాకు అనుగించేందుకే నీకు ఎంతో బాధ అజ్ఞానం కొట్టివేండి ప్రభ ప్రతి దశలోనైనా నిర్మూలమైన ఉదకంతో ప్రభావ మేము స్నానం జీవితాలు కలిగి మేము ఉండాలా ప్రభ ఓ ప్రభ నిర్మూలమైన మనస్సాక్షి కలిగి మమ్మల్ని హేతుడికి ప్రతి ఒక్కరికి సాత్వికంతోనే ప్రభావ సమాధానం చెప్పుకు వెళ్ళప్పుడు మీ సిద్ధంగా ఉండాలా అయినా ఇషయ ఎంతమంది హేతువాదులు ఉంటున్నాయిగా ప్రభావాలందరికీ ప్రభావ మీ జ్ఞానాన్ని మేము వివరించాలా మీకు పశుధాత్మ అభిషేకంలో మనం నడిపించడం ప్రాదమైన గొప్ప దేవ ఈ లోకపు ప్రభావ జ్ఞానం వెరితనం ప్రభావ మీ జ్ఞానం ముందు పనికిరాదు కాబట్టి మీ శ్రేష్టమైన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి అది మేము పొందుకొని ప్రభావ దినదినం అభివృద్ధి పొందాలా అన్ని విషయంలో మేము ఎదగాల ప్రభావ క్రీస్తువుల ప్రేమ చెప్పచ్చు సత్యం చెప్పుచ్చు ప్రభావ అన్ని విషయంలో మేము ఎదగాల ప్రభావ కొన్ని విషయాల్లో ప్రభావ మేము తప్పిపోతున్నాం మేనా ఆ తప్పిపోయిన జీవితంలో నుంచి ప్రభావ మేము నైనా ముందుకు పోలాగానే సహాయపడండి మీ వాక్య వెలుగులో ప్రభావ మేము సంపూర్ణంగా మేము తయారీ మేము ముందుకు పోవాలా ప్రభావ ఆ రీతిగా మమ్మల్ని దినదినం సంపూర్ణంగా మీరు మార్చండి సంపూర్ణకు సాగిపోదు అంటే పోవదు కాబట్టినైనా మేము ఇంకా సంపూర్ణంగా లేం ప్రోభ కాబట్టినైనా ప్రతి దశలో మీ వాక్యంతో సంపూర్ణ స్థితికి మేము ఆ రీతికి మమ్మల్ని నడిపించి సహాయపడమని ప్రార్థిష్టం వాక్యం మాతో మాట్లాడినారు ప్రభావ మిమ్మల్ని బలపర్చనైనా ఈ వాక్యం ప్రకారంగా ప్రభావ మేము జీవించాలైనా మీకు కృప అనుగ్రహించండి మా జీతాలు మా హృదయాల ప్రభావ సరి చేయండి మీ వాక్యం స్థలమైన జీవితం మేము జీవించాలా మీకు అంగీకారం ఉండాలా యథార్థ హృదయం కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రభావ ప్రతి ఒక్కరికి మేము ప్రేమించాలా ప్రతి ఒక్కరితో సమాధాన పడి ఉండాలా అయినా ఎందుకంటే ప్రభావ మీరు లోకంలో ప్రేమించినారు కాబట్టి ఎంతో మందిని ప్రభ మీరు మీ వైపు మీ వసం చేసుకోగలిగినారు మీ ప్రేమ అంత గొప్పది ప్రభ మీలాగా ప్రేమించే వారు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు ప్రభ కాబట్టి ఆ ప్రేమ మా హృదయంలో సమృద్ధిగా కుమ్మరించి అనేకులుగా ఆ ప్రేమను మేము ప్రకటించి మీకు చెంతకు నడిపించాలని కృపద ఇచ్చండి ప్రవ్వా నీకు ఎంతో వందనాలు అర్పించుకున్నమైనా ప్రతి ప్రార్థనిశలకు మీరు జవాబిచ్చే గొప్ప దేవుడు అన్నారు ప్రభావ వాక్యందరో మీరు మమ్మల్ని బలపర్శిను నీకు ఎంతో వందనాలు ఈ చివరి కాలంలో ప్రవ్వ ప్రతి దశలు ఎట్లా జీవించాలో మీరు మాతో మాట్లాడేందుకే నీకు ఎంతో వందనాలు ఆ రీతిగా ప్రవ్వ ఎంతో మంది నా తల్లి ఎంతకుమంది నశించిపోతున్న లోకంలో ప్రభావ వాళ్ళందరికీ ప్రభావ మీ జ్ఞానాన్ని మేము ప్రకటించాలా మేము పొందుకోవటమే కాదు ప్రభావ ఇతర జీవితాల్లో కూడా ప్రభు మేము ఎందుకంటే ప్రభ మీరు ఎంతగానో మాకు జ్ఞానం ఇచ్చినారు ఎంతగానో ఓ ప్రభ మీరు మాకు అభిషేకం ఇచ్చినారైనా ప్రతిదీ ప్రవ మేము ఇతరులకు పంచుకోవాలా ప్రభ అప్పుడే నిజమైన జ్ఞానవంతుడు ప్రభ నైనా ఇస్తయ్య ప్రేమ కాబట్టి ప్రభ ఆ రీతి పోవాలని సహాయపడండి నైనా కావ్య శిస్యర్ నుంచి మీ ప్రాదిష్టమైన నా దేవబడిన తాకనైనా సంపూమైన స్వస్థత మీద దయచేయండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభా నైనా ఆ కుటుంబాన్ని శోధిస్తున్న ప్రతి చీకట శక్తులను గర్దిస్తాం ఏసుక్రీస్థానంలో ప్రభావ బ్రదర్ కూడా ప్రభా రక్షణ వందల పిల్లల చుట్టూ మీ దూతల కాదుల నుంచి రక్షణ మార్గం అనుగరించి మనం ప్రాదిష్టమైన మీ కృప కృప కుటుంబానికి అనుగరించండి గ్లోరీ శిస్సు ముట్టని తాకని ప్రభుత్వ మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లకు జ్ఞానం నింపని ప్రభ నూతన అభిషేకం అనుగరించండి నా దేవపతి అనారోగ్యాన్ని ఏసుక్రీ స్థలంలో గర్దిస్తానం శర ఉంచి బయటకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రతి అవయానికి ప్రభావ సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నాం అవునా స్వస్థతనం గురించి బలపచ్చు మనం ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా అయినా శివకుమారి గురించి మేము ప్రార్థిస్తాం దేవ ఆయన ఇష్ట భార్య గురించి మేము ప్రార్థిష్టమైనా నా దేవ ఒక బ్రెయిన్ ట్యుమర్ ఏమి ప్రభావ మీరు ముట్టండి ప్రభావ ఆ బ్రెయిన్ ట్యుమర్ సంపూర్ణంగా హీలింగ్ దయచేమని ప్రార్థిస్తున్నాం స్వస్థపచ్చండి ఆ బ్రెయిన్ లో అనారోగ్యాన్ని గర్తిస్తాం ఏ సంపూర్ణంగా నార్మలైజ్ దయచేయండి ప్రభావ స్వస్థతనం గురించండి రక్షణ మారి మా కుటుంబానికి అనుగరించామని ప్రాధిష్టమైన గొప్పది వారీతిగా ప్రభావ తల్లి శ్రీనివాస గారి గురించి తల్లిని చరికాలు సంపూర్ణ స్వస్థాని గరించండి ప్రభావ జీవంతో నింపండి ప్రభావ చీకట శక్తులు మీరు గర్ధించండి ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రేమ సమాధానం అనుగరించండి ఆ డివర్స్ ఎత్తున దుష్టాత్మను గర్దిస్తున్నాస్తున్నావు నా ప్రభావ విడుదల ఇచ్చేసిన అయినా వాళ్ళు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ప్రభావ సమాధానం కలిగి ఒకరికొకరు ప్రభావ ఉండేలాగా మీకు దుష్టాత్మ మీరు గర్దించమని ఆ రీతిక ప్రవ నా దేవ ఏసు ప్రభావ నా తన రిషిత గురించి మేము ప్రాధిష్టం బిడ్డ ప్రభావ బిల్లి నుంచి కింద పడిపోయిందంటే ప్రభావ ఆ బిడ్డ గురించి మేము ప్రాధిష్టమైన మీ కృపల జ్ఞాపం చేసుకొని ఆ బ్రెయిన్ ప్రతి బ్లడ్ క్లాట్స్ ఏసుక్రీ స్థానంలో కరిగిపోయింది కాక ప్రతి నరాలతో మేము మాట్లాడుతున్నాం ఏసుక్రీ స్థానంలో ప్రతి నరాల సిస్టమ్ సంపూర్ణంగా రెస్టులో ఉంది కాక ఏసుక్రీస్ అమ్ముడు నార్మల్ అయితే దేని ప్రభావ హీలింగ్ దయచేయండి స్వస్థతాన్ని గరించండి తల్లిదండ్రులకు ఓదార్పు ఆదరణ దేండి సమాధానాన్ని గురించండి ప్రభ మీ కృపలో జ్ఞాపన చేసుకుని కుటుంబంతో రక్షణ నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందలు ప్రభావ కేబీపీ గ్రూప్లో ఉన్న బ్రదర్స్ ప్రతి కుటుంబం నుంచి మేము ప్రార్థిష్టమైనా ప్రతి ఒక్క అగ్ని కంచి పెట్టండి ఈ శ్రమల కాలంలో అయినా కూడా ప్రభావ తప్పిపోకుండా తొటీకుండా ప్రవ్వ అంతవరకు సహిస్తూ ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా నైనా ఈసయ్య ప్రతి శ్రమను జయించాల ప్రభా జయించేవారే పర్లోక రాజ్యం అయినా కాబట్టి ఈ శ్రమల కాలంలో మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభా అడుగు అడుగునా మాకు ఉన్నారు మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తున్నారు బట్ అన్నిటి బట్టి నీకు వందలు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు మీరు బలపరిచిన వాళ్ళ సేవా జీతాన్ని మీరు విస్తరింపజేయండి ప్రభావ ఫలభరితం చేయండి నూతన అభిషేకం అనుగ్రహించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకునైనా ఈ రాతి కళలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి మీ పర్లో గొప్ప దర్శనాలు పరలో మాకు అనుగ్రహించిన అయినా ప్రతి విషయంలోనైనా మేము జాగ్రత్తగా మీ కొరకు పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీకు పరిశుద్ధులు మేము ఉండాలనే మీ కృప అనుగ్రించండి ప్రభావ ఓ ప్రభావ ప్రతి దశలనైనా మీకు అంగీకారంగా మేము జీవించాలా ప్రాభ అలాంటి కృపా భాగ్యం మాకు అందరికీ అనుగ్రించండి మా ఆత్మను మా ప్రాణము మా శరం ప్రభ మీకు అపచూత్రమైనా ఏసు క్రీస్తు నామున కాచి కాపాడి మీరు ఆకు చిత్తపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామున ప్రార్థిస్తున్నాం తండ్రి సిస్టర్ ప్రార్థించండి సిస్టర్ మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలేవా ఇంకా నువ్వు మంచి గంటలుగా ప్రభావం నీళ్ళు ఎదుగలగా సహాయపడమని ప్రార్థిస్తుంది ప్రభా మరి ఎంతో మంది ప్రభావ జ్ఞానం లేక రచించుకోతున్నారు అని అన్నారు ప్రభావ కాబట్టి ప్రభావ మేము ప్రతి చోట్ల కూడా కుం కోసం అనేక ప్రకటించాలంటే ప్రభావం మరి ముందుగా ప్రభావం మాకు జ్ఞానం ఎందుకు ప్రభావం కాబట్టి ప్రభావ మాకు జ్ఞానాన్ని దైత్యమని ప్రార్థిస్తుంది ఎవరిడే ప్రభావ నీ వాక్యంలో మేము నానబడాలా అధిక ప్రతి వాక్యం కూడా మేము పరిశీలించుకోవాలా ఇంకా దాన్ని మేము బ్లూత్ గా అర్థం చేసుకునేలా సహాయపడమని ప్రార్థిస్తుంది పరిశుద్ధాత్మక దయచిందండి దేవాయప్రభ మరి పరలోక జ్ఞానం చెక్కని పని మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయ సుప్రభా ఇంకా మేము జీవితం ప్రభావ స్టెప్ బై స్టెప్ అయ్యేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది దేవాయ సుప్రభ మీరే మాకు తోడు నడిపించండి ఎవరి ఎగురు ప్రభావ ప్రతి వారికి సత్యని మేము వెలిగి ప్రకటించాలి మేము మలిగింపబడాలా అన్ని కూడా మేము వెలిగించాల ప్రభావ దివాయప్రభ ఎవరు ఎలాంటి స్వాతిక్యం తప్పేలా సాయపడమని ప్రార్థిస్తుంది దేవా ప్రభా ఎక్కడి కలినంగా ప్రభావ మేము బీజ్యం పొందాలంటే ప్రభావ మీ యొక్క ఆత్మచ్యతనే ప్రభా నీ పరిశుద్ధత్వ ఎలా ప్రభావం ప్రభా గురుతేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం అండి దినదిన మేము పరిశుధత్మ పొందుకుంటేనే ఉండాలి ప్రభా దేవాన్ని కృపలు మేము అందరిని భద్రపరచుకోమని ప్రార్థిస్తాం సండి దేవ నీకే స్థితి నీకేం లేదు దేవాయ గ్లోరిసిస్టాపకం చేసుకోవడం ప్రభావ గ్లోరిసిస్ట్ అని మీద తాకని ముట్టని స్వస్థపరచండి ఆ విడకున్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కద్దించి కొట్టివేసి ప్రభావ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయం భార్య భర్త మొదల శాంతిషేకించి భార్య భర్తలు మొదల శాంతి పిల్లల భవిష్యత్తు మరి యొక్క కిడ్నీ హార్టింగ్ తాకని ముట్టని స్వస్థపండి ప్రతి ఇన్ఫెక్షన్ ప్రభావ ఏ చుక్రునామంలో కద్ధించి కొట్టి వేసి ప్రభావ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఏ చుక్ర సునామంలో ప్రకటిపచేస్తుంటండి ఇప్పుడు సంపూర్ణమైన జీవంలో కలిగించమని ప్రార్థిస్తాం ప్రభావ బిడ్డ లేదు అనేక సత్యాన్ని ప్రకటించాల సాక్ష్యంగా నిలబెట్టమని ప్రార్థిస్తాం తండ్రి వాళ్ళ మనమరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటు నుంచి కింద కాబట్టి ప్రతి నేరలో ప్రభాని యొక్క జీవని ప్రతి ఆవేళలోని యొక్క జీవం ని కుమ్మరించే ప్రభావ ప్రతి ఒక్క ఎంకల్లో కూడా ప్రభావని యొక్క జీవోని కుమ్మరించి సంపూర్ణమైన స్వాస్థ ఆరోగ్యాన్ని దయచేసే ప్రభావ కుటుమాన్ని కూడా శాంతి సమాధానం చేత ఇంపని ప్రభావ కుటుమానికి మీరు వారి కావాల్సిన అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తాం సాయపడమని ప్రార్థిస్తున్న ప్రభావ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకోమని ప్రార్థిష్టండి దివాయస ప్రభ ఇంకా ఎంతమంది అవుతున్నారో ప్రభావ వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోవడం ప్రభావ శివ బ్రదర్ వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్న ప్రభావ బ్రెయిన్ టూ ప్రభావ ఆ యొక్క విడుదల దయచేయమని ప్రార్థిష్టండి ప్రతి నెరలో కూడా ప్రభాని యొక్క జీవంని కుమ్మరించి ప్రతి ఒక్క ఆలయాల్లో కూడా ప్రభాని యొక్క వారి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి కుటుంబాన్ని మూత్ర రక్షణలోకి నడిపించుకోమని ప్రార్థిష్టండి ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకోండిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని ప్రభావ వారి సేవ జీవితంలో పరిపాలితాన్ని దయచేసి ప్రభావ ఎక్కడికి వెళ్ళిన వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిష్టం తండి నువ్వు రక్షణ కూడా ప్రభావ ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీరద మేమందరం కూడా ప్రభావ నీవు ఇచ్చిన రక్షణను గట్టిగా మేము పట్టుకోవాలా ప్రభావ ప్రభావ సమయం విధంగా చేసుకోకుండా ఉన్న సమయంలో కూడా ప్రభావ ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాలా ప్రాధ్యమే గడపాలా నీ సత్యాన్ని అనేకులకు మేము ప్రకటించాలా ప్రభావం మరికొక ప్రభా నీ ఎదుట నిలువపడేటప్పుడు ప్రభావ అనేక ఆత్మలు ప్రభా అట్లా మేము తయారు కావాలా ప్రభా మమ్మల్ని అట్లా నడిపించమని ప్రార్థిస్తాం అండి దేవాయత్స ప్రభా ఎక్కడికి వెళ్ళిన ప్రభావ నీ స్వాత మేము మా నోటి నుంచి ప్రభా నీ సత్యమే రావాలా దేవాయత్సీ ప్రభా మరి మా నోట్లో కూడా ప్రభా నీ నోటి మాటలు అన్నిటిని నింపి తండి మరి చెప్పిన ప్రతి వాక్యం కూడా ప్రభావ మరి దళ పలకలపై మేము రాసుకోవాలా వాటి జ్ఞాపకం పెట్టుకోవాలా ఒక సమయం వచ్చినప్పుడు ప్రభావ అందరికీ మేము వెలిగితే ప్రకటింపచ్చా ప్రభావ మర మమ్మల్ని నడిపించండి మరి నీ యొక్క కృపలో ప్రతి వారిని భద్రపచుకోం ప్రభా నీ యొక్క పనిలో మేము నిఘ్న అయిపోవాలా నీ రాక ప్రభా మా అందరినీ సిద్ధపచుకోమని ప్రాధిష్టం తల్శు ప్రభు కృప సమాధానము ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ కూడా నడిపించి ఆదరించిన గాక ఆమె ప్రైస్లడ్ బ్రదర్ ఆమేన్ సర్ సర్ బ్రదర్ అందరికీ ప్రైస్లడ్ బ్రదర్ స్పిర్ట్స్ బ్రదర్స్ అందరికీ ప్రైస్లడ్ బ్రదర్ అందరికీ